విడువదు తన్ను విడువ జూచిన తన్ను విడిచిన గాని విడువ విడువదెన్నడును మానని పుంటికి మందు లేని సంధి గోనే పట్టినట్టి బంక గోడమీది మన్ను జ్ఞానములేని ఎరుక సందుగిందులేని ఇల్లు రానిపోని చోటి ఆశ రాజులేని కొలువు చిత్తములోపలివాడు చిత్తముల వెలివాడు చిత్తము మేన కూడా చేసినవాడు చిత్తజ జనకుడైన శ్రీ వెంకటాద్రీసుడు మదమెత్తిన మోహము తను నెడ ఈయడైనా